we'll come back and after a little break let us continue our session i think i have about 45 minutes or so to complete my session maximum 5 minutes only think more than you talk and talk less than you listen and a statement undi deeniyokka aantaryam emi ante three aspects unnai think listen talk బాగా విన్నప్పుడే బాగా మాట్లాడగలుగుతాం అర్థం చేసుకున్నాం నిజానికి బాగా ఆలోచించినప్పుడే మాట వినటం గుర్తుంచుకోవటం మాట్లాడటం ఏ భావం ఎప్పుడు ఎక్కడా ఎవరితో ఎలా చెప్పాలి ఏ పదాలతో చెప్పాలనేటువంటి స్పష్టత ఏర్పడుతుంది ఇతరులను గమనించడం వల్ల వాళ్లలో ఏ ప్రత్యేకత ఉంది అది నాలో ఉందా లేదా ఏ మేరకు ఎలా అభివృద్ది పరచుకోవాలి అనేటువంటి ఆలోచన క్రమం ప్రారంభమవుతుంది దానివల్ల మనం చైతన్యవంతులమవుతాం విత్తనంలో ప్రాణశక్తి నిద్రపోతూ ఉంటుంది నాటినప్పుడు అది మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తుంది పదిహేను రోజులు కాదు నెల రోజులు నాటకుండా విత్తనాన్ని జోబులో పెట్టుకున్నావు అని అనుకుందాం అక్కడ మొలకెత్తదు ఎందుకు అనుకూలమైన వాతావరణం ఆ విత్తనానికి లేదు కాబట్టి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు కల్పించా మనం నేలను నువ్వు నాలుగైదు అంగుళాలు తవ్వి అక్కడ కాస్త విత్తనం పెట్టి మళ్లీ గట్టిగా కాకుండా కాస్త లూజ్గా మనం మన్ను కప్పేసి కాస్త నీళ్లు పోస్తే రెస్ట్ ఆఫ్ ఇట్ ది నేచర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ఇట్ అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే విత్తనం మొలకెత్తినట్టు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే ఆలోచన మొలకెత్తుతుంది మొలకెత్తేక మిగిలింది ఆబ్వియస్ అన్కంట్రోలబుల్ గా అది ఎఫెక్టివ్ గా తయారవుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ మూడింటికి ఉన్న సంబంధాన్ని అంటే ఆ ఉన్న స్టేట్మెంట్ ని గనక మనం విపులీకరించడానికి ప్రయత్నం చేస్తే థింక్ మోర్ దాన్ యూ టాక్ మాట్లాడేదానికన్నా కాస్త ఎక్కువ ఆలోచించవయ్యా టాక్ లెస్ దాన్ యూ లిజన్ వినేది ఎక్కువ మాట్లాడేది తక్కువ అనే సూత్రాన్ని గుర్తుంచుకో దేవుడు నీకు ఒక్క నోరు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు ఒక్క నోరు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు రెండింతలు వినమని ఒక వంతు మాట్లాడవచ్చు లేకపోతే ఆయన ఒక్క చెవి ఇచ్చి రెండు నోళ్లు ఇచ్చి ఉండొచ్చు కదా ఒక్క నోటితో ఉంటేనే రెండు మాటలు రెండు నాలుకలు మాట్లాడుతున్నాం ఆయన రెండు నోళ్లు ఇచ్చి ఉంటే అబ్బో నాలుగు నాలుగు పదహారు 16 సిక్స్టీన్ టు ది పవర్ ఆఫ్ టూ సిక్స్టీన్ స్క్ భాషలు మాట్లాడుండేవాళ్ళం మనం ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవాడు అందుకని ఆయన ఎందుకన్నా మంచిదే ఒక్క నోరు రెండు చెవులు ఇచ్చాడు మనకు ముక్కు ఎంత ఒకటే ముక్ సరే టూ హోల్స్ ఉన్నాయనుకోండి లెఫ్ట్ రైట్ అది వేరే విషయం అట్టా ఒక చెవి ఇక్కడెక్కడో పెడితే డిజైన్ డిఫెక్ట్ ఉండేదానికి చెవి పెడితే చక్కగా విని ఉండేవాళ్ళం కదా కాకపోతే ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోడ్ హావ్ బిన్ డిజైన్ లైక్ దాట్ కదా అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఈ చెవులని నోటికన్నా కొంచెం పైలెవెల్లో ఎందుకు పెట్టాడు ఆయన దీనికి కాస్త దగ్గరగా ఉండాలని దీనివల్ల ఇది చైతన్యవంతం కావాలని ఇక్కడి నుంచి ప్రోసెస్ వల్ల ఎఫెక్ట్ అయి ఇది చైతన్యవంతం కావాలి అవునా ఓకే సో Think more than you listen and listen more than than you way, you listen listen and talk. थिंक मोर्चन अंतन मोर्देक् क्रिस्टल सूत्र अंत एवर गाबू रोन आ रुषा प्रभावोपेतमी अकसं ईषाल मन विन निषा विन अंटे पद निषा आलोचे అదేదో మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాదు అంటే ఇంత ఆలోచిస్తే ఇంత వింటే ఇంత మాట్లాడాలి అనేటువంటి సూత్రం మన మనసులో అమ్మ ఆ సూత్రం మన మనసులో అర్థం కావటం కోసం అని చెప్పి అలా చెప్పారు అవునా వాట్ ఆర్ ది కమ్యూనికేషన్ గోల్స్ అసలు ఏదన్నా ఒక పని దాని ఆబ్జెక్టివ్ ఏమిటి అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి ప్రశ్న అర్థం అయితే సమాధానం వెతుక్కోవడం తేలికవుతుంది తెలిసి వస్తుంది ప్రశ్నే అర్థం కాకపోతే veda thought and if you understand the question you will search for the answer you have not understood the question how can you search for the answer next point to get action to ensure understanding to persuade to get and give information ila unnai paraledu teliga artham avutundi to change behavior behavioral modification pravartanalu barpu tisukravatam telika kaadu chala kashtam nannu adugithe toughest thing in అవర్ అటెంప్ట్స్ టు డూ ఈస్ టు గ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ది బిహేవియర్ ఇప్పుడు ఇన్నేళ్లు ఒక పద్దతిలో పెరిగినందువల్ల లేక ఇదే సత్యము ఇంతకన్నా ఎక్కువ మరోలా భిన్నంగా ఆలోచించనక్కర్లేదు అనే అలవాటు మనల్ని మనం ప్రోత్సహించుకోవటం వల్ల ఏర్పడినందువల్ల పరిసరాల వల్ల ఈ ప్రోత్సాహం ఇలా దృఢంగా స్థిరీకరించబడిన భావం వల్ల ఇప్పుడు ఏమస్తుంటే కొత్తగా ఆలోచించమంటే కష్టం మామూలుగా మనం అనాలోచితంగా మాట్లాడేస్తాం ఆలోచించి మాట్లాడండి అమ్మా అన్నా మంచి పాయింట్ ఏ చెప్పారు అనిపిస్తుంది కానీ రేపు పొద్దున ఇట్టానే మాట్లాడటం ఇది ఇన్నప్పటికేం కదా కష్టం అవుతుంది రోజు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తారు మీరు నేను ఒక్క పావు గంట ముందు లేవని చెప్తాను నేను మంచిదే సార్ అంటారు కానీ మళ్ళీ ఫోన్లే ఆరు గంటలకు లే మైండ్ యొక్క టెండెన్సీ ఏమిటి అలవాటు పడిపోయింది మరి దానిలో మార్పు తీసుకురావాలంటే తేలిక కాదు కానీ ప్రయత్నం చేయాలి పట్టుదల పట్టాలి సాధించాలి అంటే టు చేంజ్ ది బిహేవియర్ ఈజ్ ది టఫెస్ట్ ఆఫ్ ది టాస్క్ ఆర్ గోల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ భవిష్యత్తు దీనివల్ల అద్భుతంగా ఉంటుందని అనుకుంటే ఆ శ్రమ పడటానికి కష్టపడటానికి పావుగంట ముందులేవటానికి ఆలోచించడానికి ఆలోచించి మాట్లాడటానికి మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం అలా కాకపోతే ఏమో మా నాన్న ఏంటి ఏదో ఫార్మరు నేనేంటి ఎంఎస్సీ చేశాను మంచి ఉద్యోగం ఇంత జీతం ఇంకో ఇరవై వేళ్ల సర్వీస్ ఉండి ఈ స్థాయిలో రిటైర్ అవుతాను రైట్ ఇంతగా ఎక్కువ ఎందుకు మనకి ఇంతకన్నా ఎక్కువ ఎందుకు ఒక నీరసాన్ని కలిగించే భావం ఒక అభిప్రాయం మీ మనసులో విత్తనంగా నాటుకుంటే ఏ పని చేయబోయినా ఇంతకన్నా ఎక్కువెందుకు అంటూ ఉంటుంది ఇంతకన్నా నే పైమెట్కు వెళ్తాను అనే దృఢ నిశ్చయం చేసుకుంటే ప్రతిదానికి ఇందాక నేను మల్టీప్లైడ్ బై వన్ పాయింట్ ఇట్ ఇంక్రీజెస్ మల్టీప్లైడ్ బై పాయింట్ ఇట్ డిక్రీజస్ బట్ బోత్ ఆర్ ఆపరేషన్స్ విత్ మల్టిప్లికేషన్ మల్టీప్లైడ్ బై జీరో జీరో మల్టీప్లైడ్ బై వన్ దట్ నంబర్ ఇట్ multiplied by మల్టిప్లైడ్ బై వన్ పాయింట్ జీరో మల్టీప్లై ఈ సత్యం అర్థమైతే జీవితంలో అనేకమైన అర్థం అవుతాయి మీనింగ్ ఈజ్ నాట్ ఇన్ ది వర్డ్ బట్ ఇన్ ది మైండ్స్ పదం ఎవరు సృష్టించారు మనిషి అర్థాన్ని ఎవరు కల్పించారు మనిషి ఈ అర్థం ఎక్కడుంది పదంలో ఉందా మనిషి మెదడులో ఉంది ఒక భాషలో ఒక పదం ఒక అర్థాన్ని ఇస్తే అదే పదం మరో భాషలో మరా అర్థాన్ని ఇవ్వవచ్చు ఇక్కడ మంచి అర్థాన్ని ఇస్తే మరో చోట చెడు అర్థాన్ని ఇవ్వవచ్చు ఎందుకని పదానికి అర్థం లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ రంగులు తెలుపు అంటాం కదా మనం కొంత తెలుపుని ఇంగ్లీష్లో ఏమంటాం వైట్ అంటాం కదా ఏదో ఆఫ్రికన్ భాషలో వైట్ అంటే బ్లాక్ అనుకోండి ఉదాహరణకి వాళ్ళ భాషలో వైట్ అంటే బ్లాక్ అనుకోండి నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో వైట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ అంటే షర్టప్ అంటాడు వాడు ఇప్పుడు కాదు వాడి దృష్టిలో వైట్ అంటే మామూలుగా వైట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ నన్స్ వేర్ వైట్ డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ అట్ట నేను చెప్తున్నాను అనుకోండి వైట్ అంటే వాట్ ఈజ్ ఫెమిలియర్ వీఆర్ కాన్ఫిడెంట్ సంథింగ్ ఈజ్ అన్ఫెమిలియర్ వీఆర్ డిఫిడెంట్ కమ్యూనికేషన్ డూస్ లో ఇవి నేను వీకల్లా ముగించాలి కాబట్టి కొంచెం స్విఫ్ట్ గా చెప్తాను ఏమనుకోకండి ఇలా నా లెక్చర్స్ నేను రికార్డ్ చేసుకుని ఇంటర్నెట్ కు అప్లోడ్ చేసే అలవాటు నాకుంది అందువల్ల నేను ఇది మూడు గంటలు చెప్పిన సందర్భాలున్నాయి హెటీరోలోనే ఇక్కడనే బొంతపల్లి యూనిట్ వన్లోనే రెండు మూడు సార్లు వచ్చినట్టున్నాను ఇంతకుముందు వేరే మన అతయిది విశాఖపట్నం దగ్గర ఉన్న నక్కపల్లి యూనిట్ కి వెళ్లాను జక్చర్ యూనిట్ కి వెళ్లా ఇంకో యూనిట్ బొంతపల్లి దారిలో ఉందే జిన్నారమా ఏదో అంటారు జీడిమెట్లో అక్కడ జీడిమెట్ లా కూడా వెళ్లాను సో అందుకని అక్కడ వాళ్లకు చెప్పిన సందర్భాలలో నైన్టీ పర్సెంట్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్ ఎక్స్ప్లెనేషన్స్ కుడ్ బి డిఫరెంట్ బికాస్ ఇట్ డిఫెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఎక్సెట్రా సో ఆ లెక్చర్స్ అన్ని అప్లోడ్ చేసిన్నా సో అందువల్ల మీకు ఇందులో ఈ స్లైడ్ అర్థం చేసుకుందామనో నేను చెప్పింది బాగుంది విందామనో గనక మీకు అంటే మీకు వినడానికి పుష్కలంగా లెక్చర్స్ ఎనిమిది వందల పైచీలకు ఫ్రీగా ఇంటర్నెట్ లో దొరుకుతాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ దొరుకుతాయి అందుకని డోంట్ వరీ నేను ఇవాళ బ్రీఫ్ గా చెప్పేసినందుకు బాధపడమాటండి ఓకే ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ ట్యూనింగ్ ఆఫ్ యువర్ మైండ్ మీ మనస్సులో మీరు చైతన్యవంతులై మీరు బాగుపడితే ఈ సమాజం ఈ సంస్థ ఈ దేశం ఈ మానవత్వం మనిషి బాగుపడతాడు దానికి నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేస్తాను అనే భావం మీ మనసులో కలగాలి సో కమ్యూనికేషన్ డూస్ లో ఏమిటంటే ఐ కాంటే మనం చాలా మాట్లాడుకున్నాం గురించి ఇందులో కొన్ని జాగ్రత్త పడాలి మనిషినికి ఇలా చూస్తామనుకో ఆయన నన్ను చూస్తున్నాడు అనుకుంటాడు నంబర్ టూ ఎంబరాసింగ్ గా చూడకూడదు నంబర్ త్రీ ఆరోగెంట్ చూడకూడదు నంబర్ ఫోర్ వీడే దొంగ ఉంటాడని అనుకునేటట్టు చూడకూడదు మీకు అర్థమవుతుందా అంటే కళ్లు ఎన్నో కబుర్లు చెబుతాయి ఎన్ని రకాల భావాలను మనం మన చూపులతో ప్రదర్శించవచ్చు సదభిప్రాయాన్ని కలిగించవచ్చు దురభిప్రాయాన్ని కలిగించవచ్చు కళ్లు నవ్వుతాయి నవ్వుతూ పలకరించవచ్చు కళ్లతోనే పలకరించవచ్చు కళ్లతో కూడా పలకరించవచ్చు కళ్లతో కోపాన్ని ద్వేషాన్ని అసహ్యాన్ని వీటన్నింటినీ కూడా మనం ప్రదర్శించవచ్చు ఎందుకు ఇంత జాగ్రత్తగా చెబుతున్నానంటే స్టడీ అండ్ అబ్జర్వ్ హౌ యూ లుక్ ఆర్ వాట్ యువర్ ఐస్ కన్వే ఎన్ యుర్ లుకింగ్ అట్ యువర్ ఫేస్ ఇన్ డి మీర్ అర్థంలో ఒకసారి మనం కొంచెం జాగ్రత్తగా కనుక గమనిస్తే అంటే మన కళ్ళు అందంగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా ఆర్డనరీగా ఉన్నాయి అది వేరే విషయం నేను కళ్ల అందం గురించి మాట్లాడటంలా కళ్లు తమ ఒక భావాన్ని ప్రకటించే స్వభావాన్ని దాని యొక్క తీవ్రత గురించి నేను మాట్లాడుతున్నాను సో వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ యూ అరౌజ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఎట్ దాక్ట్ ఈ ఇంపార్టెంట్ if i am not looking at any one of you you will not be interested in my talk if i am looking at you you are looking at me i can't simultaneously look at everyone but i have been looking almost at every one of you asking you questions nenu nu cheppu nu cheppu nu cheppana so even for a fraction of a second if i am looking at you you get interested in the activity that is taking place for example yeno vella dikke chustunanu evvarni chudalanu konde you start very soon neglecting me my lecture and the content of it aasakthi eppudu kaluguthundi The distance between A and B is the same as the distance between B and A. If I am interested in you, you are interested in me. If I don't care, you don't care. So eye contact is very important. Active listening is necessary. Because listening influences thinking, thinking influences talking. Are you listening allowed to pass? You put your lunch on your chin, sir. మామూలుగా మనం చాలా రిలాక్స్డ్గా కూర్చుంటాం సినిమా చూస్తున్నట్టు వద్దని కాదు చెప్తున్నా క్లాస్లో ఎలా ఉండాలి యూ మస్ట్ ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్పీకరా డిక్రీజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్పీకరా వెన్ విల్ యూ బీ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్పీకర్ వెన్ యూ ఆర్ అటెంటివ్ వెన్ యుర్ యాక్టివ్ పొరపాటు నేను మూడేళ్లు పదకొండే కదా మూడేళ్లు పదకొండు పదకొండు ఎట్లవుతుంది ఇప్పుడు యాడ్ చేసినా పదవుతుంది మల్టిప్లై చేస్తే ఇరవై ఒకటి అవుతుంది మధ్యలో ఎందుకంటే తీసేసిండి ఇరవై ఒకటి అయింది పదకొండు ఎట్లయింది అని మీరు క్యాప్చర్ చేయగలగాలి ఎప్పుడు మీరు క్యాప్చర్ చేయగలుగుతారు వెన్ యూఆర్ అటెంటివ్ మీకు అర్థం ఇప్పుడు నేను పది వంద హండ్రెడ్ పాయింట్స్ బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పాను ఒక తప్పు పాయింట్స్ చెప్పా పట్టుకోగలగాలి మీరు మీ కాన్సన్ట్రేషన్ ఉంటే యాక్టివ్ లిజనింగ్ ఉంటే నేను చేస్తున్న తప్పులు మీరు పట్టుకోగలుగుతారు మీకు అర్థమవుతోంది కదా అది దట్స్ వాట్ ఐ మీన్ బై యాక్టివ్ లిసనింగ్ అప్రాప్రియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అదేదో సినిమా గుర్తులేదు ఆలీ అంటంతవస్తుంది నేనేం చేయను బ్రహ్మానందం ఏదో అనుకుంటా ఏదో అడుగుతూ ఉంటాడు ఆ సినిమాలో పోలేదు అంటుంటాడు ఏ డైలా ఉండదు మీకు అర్థం అవుతుందా ఏ డైలాగు మామూలుగా మనకు డైలాగు దానికి అర్థం అర్థం సన్నివేశం సన్నివేశం వల్ల హాస్యం దాని మనం నవ్వుతాం కదా ఏ డైలాగు ఉండదు ఏ అంటుంటాడు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ే కదా అంటే అర్థమేమిటి ముఖ కవలికలు బాడీ లాంగ్వేజ్ లో ఒక ప్రధానమైనటువంటి భాగం అవి అనేకమైనటువంటి అభిప్రాయాలను ప్రకటించే వెల్కమ్ సార్ యు ఆర్ మిస్టర్ సుందర్ ఐ అండర్స్టాండ్ ఐఎమ్ స్వనాథం ప్లీజ్ మా క్వశ్చన్ ఐ విల్ బికాస్ త్రీ ఓ క్లాక్ వరకు ఐ హైసెన్స్ టు కిల్ ప్లీజ్ సో అప్రాప్రియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సందర్భోచితమైన అమర్యాదకరం కానీ గౌరవప్రదమైన చెప్పదలుచుకుంటున్నటువంటి భావాన్ని అర్థమయ్యేలా ప్రకటించేటట్లు భాతో పాటు హావభావాలు ముఖ కవలికలు శరీరం యొక్క అంగన్యాస కరన్యాస విన్యాసాలు ఎక్స్ప్రెషన్స్ ఓకే ఎప్రోప్రియేట్ హెడ్ నాట్స్ ఇప్పుడు నేను ఇంటి దిక్కు చూడటంతోనే అన్నాడు హెడ్ నాట్ అంటే తలాడించడం కొన్ని ఊళ్లలో ఇలా కొన్ని ఇలా అంటారు కొన్ని ఊళ్లలో అంటారు వాళ్ళు ఇష్టం మీ తలా మీ మెడకాయ మీరు ఎలా అంటే నాకేమి కాని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇలా అంటే రా అని చెప్పని అర్థం అంటే మూడు సార్లు రామనమానా కాదు రావద్దు అని అర్థం ఏమన్నా అర్థమైందా స్వీట్ షార్ట్ అండ్ ది పాయింట్ సాధ్యమా చాలా కష్టం ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది స్పష్టత ఉంటే సాధ్యమవుతుంది అస్పష్టత ఉంటే గందరగోళంగా ఉంటుంది నేను చెప్పదలుచుకున్నది ఎదుట వ్యక్తిలో ఏ భావాన్ని వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పాలో ఆలోచిస్తే రిహార్సల్స్ వేసుకుంటే సాధ్యాసాధ్యాలు గమనిస్తే ఇతరులను విని నన్ను నేనే విని బాగా చెప్పాలని అనిపిస్తే అప్పుడు నేను చేసే ప్రయత్నంలో ఇట్ విల్ బీ షాట్ ఇట్ విల్ బీ స్పీడ్ ఇట్ విల్ బీ పవర్ఫుల్ ఇట్విల్ బీ ఎఫెక్టివ్ లేకపోతే ఏమవుతుంది దల్గా ఉంటుంది మబ్బు పట్టినప్పుడు సూర్యుడు కనిపిస్తాడా కనిపించాడు సూర్యుడు ఎంత పెద్ద మబ్బెంత మరి సూర్యుడి కన్నా మబ్బు గొప్ప అని మనం అనకూడదు కదా సూర్యుడి సైజ్ సూర్యుడి హీట్ అవి దృష్టిలో పెట్టుకుంటే ఈ మబ్బుతోనొక నథింగ్ ఆఫ్టర్ ఆల్ కానీ ఇక్కడ భూమి మీద ఉన్నందుకు ఆ మబ్బు అడ్డం వస్తే మనకు సూర్యుడు కనిపించడే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి communication don't not too fast not too slow when the chaala fast ga maatartaru naa friend okay undevadu yavvanga so gauru bodanu kaavi cheyukuntaru adu gauru somavarochthadu yona thaainda చివరి అర్థం అయింది అంటే ఏంటి మొదటంతా మింగేశాను అది కూడా క్లారిటీ లేదు అంటే నలభై మంది వింటే నలభై మందికి వాళ్ల వాళ్ల తెలివితేటల్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం స్ఫురించేలా మాట్లాడానమాట అంటే కన్ఫ్యూజ్ చేశానని అర్థం అనవసరంగా వేగంగా మాట్లాడవద్దు అనవసరంగా సాగదీసి నిదానంగా మాట్లాడవద్దు టెక్నికల్ జార్ అన్స్ వద్దు కమ్యూనికేట్ do express not to impress na no degree idi no na vocabulary idi udaharane ki meer edo graduates ankonde nenu telsa phd chesi vachanu america lo anduko sam anapina style ela untundante meekevari artham gaakunda untundi emana baa untunda maatadatam ink praayamam emiti andariki artham avvalne kada dont swallow words andaru maatladu maatladu vakyam lo oka chevari bhaga ni mingestaru mingestaru वृारटी उसे असल विन विनर्थम इग्नोर फीडंट आर एलक् व्यक्ति अभिप्रय अभिप्रय स्वीक मनू उ ఏమా నా ఉపన్యాసం ఎలా ఉంది బాగుందా మీకు అర్థమైందా అడిగితే మీరు ఏదో సమాధానం చెప్తారు అదొకమవుతాడు రెండోది సైలెంట్ ఫీడ్బ్యాక్ నేను మాట్లాడుతున్నాను వాళ్ళు వినరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇంకో దిక్కు చూస్తున్నారు వాళ్ళు ఇంకో దిక్కు చూస్తున్నారు అది కూడా నాకు ఫీడ్బ్యాక్ అంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ ఆడియన్స్ కు నువ్వు ఉద్దేశించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో వాళ్లు ధ్యాసతో నిన్ను వింటున్నారా లేదా అనేటువంటిది అంటే నీ ఐ కాంటాక్ట్ కు వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారా లేదా యాక్టివ్ లిజనింగ్ ఉందా లేదా నువ్వు పాయింట్ ఎలా చెప్తున్నావు వాళ్ళు ఎలా దాన్ని గ్రహిస్తున్నారనేటువంటి స్పష్టత నీకు అర్థమవుతూ ఉంటుంది ఫీడ్బ్యాక్ లో ఇప్పుడు కోపంగా చూస్తున్నావా సంతోషంగా చూస్తున్నావా కుతూహలంతో చూస్తున్నావా ఎలా చూస్తున్నావా అనేటువంటిది నేను దహిస్తూ ఉండాలి ది మూమెంట్ ఐఎమ్ గ్యాదరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అప్రాప్రియేట్లీ ఐ విల్ బి ఏబుల్ టు ట్యూన్ ది రెస్ట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ సూటబ్లీ మీరెలా అనుకుంటే నాకే అర్థమైతే నాకేం అర్థం కాకపోతే నాకే నాకు సిలబస్ నేను కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటే ఎఫెక్టివ్గా ఉండదు సమ్మోర్ కమ్యూనికేషన్ డోంట్ సేటంటే డూ నాట్ ఇన్స్టెంట్లీ రియాక్ట్ అండ్ మటర్ సంథింగ్ ఇన్ యాంగర్ కోపంతో మాట్లాడవద్దు కోపం ఉన్నప్పుడు మాట్లాడవద్దు కోపం ఉన్నప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలనేటువంటి సూత్రాన్ని గుర్తుంచుకోండి ఏదో కోపం వచ్చింది ఆ తక్షణం ఉన్న ఇష్యూ గురించే మాట్లాడండి తప్ప పాత సుప్రీం కోర్టు కేసులన్నీ కోర్టు చేయవద్దు పాత ఫైళ్లన్నీ రీఓపెన్ చేయవద్దు ఈ రోజున కూర మాడింది కూర మాడిందేమిటి అని అనాలి అంతే తప్ప పెళ్లైనప్పటి నుంచి చూస్తున్నాను పదిహేడేళ్లలో ఆ రోజున కూడా మాడినటువంటి వంకాయనే వడ్డించారు అప్పటి ఇప్పటికెన్నిసార్లు రిఫర్ చేసావు అది అప్పటి నుంచి దాచుకోలేదండి ఇప్పుడు ముప్పై ఏడు సార్లు చెప్పాడండి ఎప్పుడు ఏ రోజున ఏ కూర మాడినా ఆ రోజున వంకాయ కూర దగ్గర నుంచి అలవైకుంఠపురంబులు ఆమూల సౌదంబు దాపల దగ్గర నుంచే ప్రారంభం ఆయన ఆ రోజున ఎంత మాడిందంటేనండి వీడికి కడుపు మాడిందండి కళ్ళు మాడిందండి ఒళ్ళు మాడిందండి వీడు మాట్లాడుకోవడం లేదండి రైట్ సో డూ నాట్ స్పీక్ ఇన్ ఇన్ ఆడిబుల్ మీకు ఎనబడుతున్నా నేపథ్యం కొందరు ఊరికే పెదాలు కదిలిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులకు ఇప్పుడు ఇద్దరుంటే ఇద్దరికి వినబడేటట్టు మాట్లాడాలి ఇరవై మంది ఉంటే ఇరవై మందికి వినబడేటట్టు మాట్లాడాలి రెండు మంది ఉంటే ప్రయత్నం చేయాలి రెండు వేల మంది ఉంటే చచ్చినా అని మాట వాడికి వినబడదు సో యూ హావ్ టు బీ క్లియర్ టు వాట్ ఎక్స్టెంట్ ది స్టెచ్బిలిటీ ఆస్పెక్ట్ క్యాన్ బి కన్సిడర్ రైట్ డూ నాట్ అశ్యూవ్ దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ యూ ఐడియల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి స్థితి అంతగా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాక మేక్ షూర్ దట్ యుర్ క్లియర్ బట్ నాట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవరీ వాంట్ ఫాలో డూ నాట్ ల్యాన్స్ అవే వై లిసనింగ్ యాజ్ ఇట్ మై డిస్ట్రాక్ట్ ది స్పీకర్ ఇంటూ ఉన్నప్పుడు పక్క చూపులు జీవితంలో ఎప్పుడు పక్క చూపులు మంచివి కావు కానీ చెప్తున్నా ఆ పక్కదారులు పక్క చూపులు తప్పుదారులు తప్పటడుగులు వద్దు డూ నాట్ జంప్ టు ది కన్లూషన్ దట్ యూ హవ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ సాధారణంగా క్లాస్లో పాఠం చెప్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లల సంగతి లే గురించి కాదు కానీ అంటుంటారు అర్థమైనట్టు ఏమర్థమైందంటూ నువ్వు అడుగుతావు అనుకోలేదు సార్ అడుగుతావు అనుకుంటే తదుపుత వాళ్ళు కాదంటారు ఐవర్ థాట్ దట్ యుస్ తి క్వశ్చన్ అని చెప్పను మన రాజకీయ పార్టీలలో ఒక పార్టీ వాళ్ళు బాగుండదు గానీ చాలా బ్రీఫ్గా రిఫర్ చేస్తాను మీరు ఒప్పుకుంటారంటే మేము అలా తీర్మానం పంపించుండే వాళ్ళం కాదన్నారు అంటే మాకెంత నమ్మకం అంటే మీరు ఒప్పుకోరని నమ్మకం మీరు ఒప్పుకోరు కాబట్టి మేము ఒప్పుకుంటామని చెప్పాం మీరు ఒప్పుకుంటారంటే మేము చెప్పుండేవాళ్ళం కాదు కదా అన్నారు ఎంత ఆలోచనతో చేశారు కమ్యూనికేషన్ విత్ పేర్స్ అంటే సమాన స్థాయి ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు గివ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఎప్రిసియేషన్ ఫేర్నెస్ అన్నమాట డోంట్ క్రిటిసైజ్ కండెమ్ ఆర్ కంప్లైంట్ బట్ బీ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ ఎవరో ఒకరి మాట నాకు నచ్చలేదు అనుకుందాం తర్వాత ఎప్పుడో ప్రైవేట్ గా పిలిచి ఏంటేయాలా చెప్పావు తర్వాత మాట్లాడుకోవచ్చు కదా మనం అలా పది మంది ముందు ఎట్లా మాట్లాడతారా అని నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయాలనేటువంటి అక్కడ ఆంతర్యం వై కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇన్స్పైర్స్ కాన్ఫిడెన్స్ విల్స్ రెస్పెక్ట్ హెల్ప్స్ మై ఫ్రెండ్స్ రివీల్స్ యువర్ ఎబిలిటీ టు అదర్స్ డెవలప్స్ డిస్టింగ్ పర్సనాలిటీ అసలు నువ్వేమిటో నీ గురించి ఇతరులకు తెలియపరచడానికి నీ భాష సామర్ కటన సామర్థ్యమే ఉపయోగపడుతుంది మనిషి సత్తా ఎందులో బయటపడుతుందండిగా పనప్ప చెప్పినప్పుడు పని చక్కగా చేస్తే పని బాగా చేశారన్న విషయం తర్వాత తెలుస్తుంది లాల్ శాస్త్రి గారు చాలా పొట్టిగా ఉండేవారు ఆయన ఎవరి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నెహ్రూ గారి తర్వాత నెహ్రూ గారు ఉండేవారు చాలా చరిష్మాటిక్ పర్సనాలిటీ ఆ చరిష్మా ఈయనకుందా లేదు కానీ ఈయన కూడా మనం ఎందుకు గుర్తు ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే తాను రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు హియాజ్ రిజైన్ హిస్ జాబ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒప్పుకుంటూ అది క్యారెక్టర్ అంటే సరే ఇది మిగిలిన ప్రైమ్ మినిస్టర్లకు ఉందా నేను అడగటం లేదు తప్పటమాకండి ఈయనకు ఉందని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు మనిషి ఎలా నచ్చుతాడు మనకి ఎందుకు నచ్చుతాడు 70% పర్సెంట్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్స్ ఎందుకు సార్ మాట్లాడటం థర్టీ పర్సెంట్ కోసమా అది కాదు పాయింట్ ఇలా ప్రమాదం ఉంది అని గ్రహించినట్టు అయితే మనం మరింకాస్త జాగ్రత్తగా మరింకాస్త ఆలోచించి మరిం కాస్త ప్రభావపేతంగా మన ఉపన్యాసాన్ని తయారు చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం కమ్యూనికేషన్స్ క్యాన్ బోత్ ఎన్హాన్స్ అండ్ ఎన్ రిచ్ యువర్ రిలేషన్షిప్స్ ఎట్ వర్క్ అండ్ ఎట్ హోమ్ ఇదేదో కేవలం ఉద్యోగంలో మరింకింత బాగా పనిచేయటం కోసం ఉద్దేశించబడినటువంటి శిక్షణ కార్యక్రమం అని అనుకోవద్దు నిత్య జీవితంలో సంసారంలో వ్యక్తిగత జీవితంలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కూడా చెప్పాను కాబట్టి అభివృద్ది పరచుకోవటంలో మనకు స్పూర్తివంతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది డూ సంథింగ్ టు ఫర్దర్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు నాయన టు టెన్ పాయింట్ స్కేల్లో నీ కమ్యూనికేషన్ సామర్థ్యానికి కూచో కూచో ఎవరు నిల్చొక్కర్లా సెవెన్ ఇప్పుడు వివేక్ ఇప్పుడు నేనేదో ఇది వివేక్ని అడిగారు మనకు సంబంధం ఏమిటని అనుకోమాకండి ఈరోజు తెలియటి 25th. Huh, right. 25th ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈ సెషన్ జరిగిన రోజున జీరో టు టెన్ పాయింట్ స్కేల్ లో నా సామర్థ్యం ఇంత సెవెన్ బై టెన్ అని ఆయన అన్నారు రైట్ న్యూమరేటర్ బై డినామినేటర్ డినామినేటర్ టెన్ ఈజ్ కాన్స్టంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వాట్ ఈజ్ యువర్ న్యూమరేటర్ మీరే నిర్ణయం చేసుకోండి తీసుకోవాలి 9. నైన్ ఎయిట్ నాకు వినబడాలి కదమ్మా ఎంతమ్మా 7 7 ఇది ఏంటి అని కూడబలుకున్నారా ఏంటి ఫోన్లే ఏదో ఒకటి సిక్స్ 7 7 మీ ఇష్టం ఏదైనా కానివ్వచ్చు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ తో మీరు ఆ స్కోర్లోకి వచ్చారు కదా సో సెవెన్ బై అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏం చేయాలి 30th జూన్ టూ థౌజండ్ నాటికి ఈ సెవెన్ బై టెన్ ని నేను ఎయిట్ బై టెన్ చేస్తాను అనుకోవటమే ఈ సెషన్ యొక్క చేయండి ఫ్రం వేర్ ఎవర్ యూ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ ఇంప్రూవ్ యువర్ కెస్టు ఫర్దర్ మీరు నైన్ అనుకుంటారనుకోండి నైన్ పాయింట్ చేయండి నైన్ చేయండి ఇంప్రూవ్ ఫర్దర్ హౌ బై అబ్జర్వింగ్ అదర్స్ బై ఇంటర్నలైజింగ్ ది క్వశ్చన్స్ బై రీడింగ్ సంథింగ్ అబౌట్ ఇట్ బై డెవలపింగ్ యువర్ స్కిల్స్ ఫర్దర్ బై ప్రాక్టీసింగ్ దెమ్ రెగ్యులర్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ With effective communication skills, people are influenced, problems are solved, changes are facilitated, excellent relationships are developed, desire results are achieved and success is ensured. What more you want in life? Jeevitan lo mano vyaktulato vyavharishtao, samaschalato satamata mahotao, marpulakai prayetnan chahashtao, adbhutamayana tuvan ti vyaktikata sambhandha nundala njapana asishhtao, korukundna tuvan ti phalita lo rabata lo anukuntam mano, jeevitan lo galawala anukuntam. It an nin tiki sutra me kadundi. లేక తాళం చెవ్ ఎక్కడ ఉంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంది ఉదాహరణకు ఒక తాళం ఉంది దానికి తాళం చెవి ఉంటుంది ఆ తాళం చేతో పెడితే చాలా తేలిగ్గా చిన్నపిల్లవాడు తీసినా వచ్చేస్తుంది ఉదాహరణకు ఆ తాళం తీసేసి నేను తొంభై తొమ్మిది తాళం చేతిలో గుర్తిచ్చాను మీకు మీరేం చేస్తారు నైన్టీ నైన్ ట్రై చేస్తారు ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వదు ఈ లోపల ఏమవుతుందంటే ఆ తొంభై తొమ్మిది రాంగ్ కీస్ పెట్టినందువల్ల తాళం చేరుతుంది అందుకని రైట్ కీ పెట్టినా అది ఓపెన్ కాదు ఇక లాజిక్ అర్థమైందా అంటే ఏం చేయాలి అంటే సక్సెస్ కి కావలసినటువంటి సీక్రెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంది డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ బెటర్ ఇంప్రూవ్ బౌత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ మీకు చెప్పా ఆల్ థింకింగ్ అండ్ క్వశ్చనింగ్ ఈజ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ లీడ్స్ టు లర్నింగ్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లెర్నర్ యు ఆర్ లైఫ్ టు బీఏ బెటర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ రిమంబర్ దట్ the ability to listen to observe and interpret all forms of language oral body language everything listening is nature's gift observing is concentration interpretation is intelligence puttukatoone chevu puttukatoone vinaleru kabatti puttukatoone maatladaleru అస్పష్టంగా ఉంటుంది ఏవో శబ్దాలు వస్తాయి మాటలు రావు ఎందుకంటే వాళ్లకి ఇక్కడ సామర్థ్య లోపం లేదు ఈ ఏంటి స్పెషలిస్ట్ ఇక్కడ ఓకే అన్నాడు ఇక్కడనే డిఫెక్ట్ ఉందన్నాడు హీ కాంట్రెక్టిఫై అన్నాడు అందుకని వాళ్ళు మాట్లాడలేరు ఈ రిలేషన్షిప్ అర్థం చేసుకుంటే ఇందాది చెప్పినట్టు ఎవరు బాగా జాగ్రత్తగా వింటారో వాళ్లు బాగా మాట్లాడగలుగుతారు ఎవరు అజాగ్రత్తగా వింటారో వాళ్లు అజాగ్రత్తగానే అస్పష్టంగానే ఆలోచిస్తారు అస్పష్టంగానే మాట్లాడతారు Communication includes body language, tonality of voice, and the words you use. Mamul ka mano, yawar baaga M.A. chadivayaro, M.S.C. chadivayaro, maror chadivayaro, baaga maaklar tawar, wala kee, koopustakal chadivayaro, koopigreeal chadivayaro, koop vocabulary unta, and jeep, man jandal ka anukunto unta mano. Possible, and loo ayam asachya mo, లేకపోతే అబద్దం అనేటువంటిది అర్షయోక్తి అనేటువంటిది ఏమి లేదు ఇక కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే వర్డ్స్ మనం ఏదైతే వాడతామో దే కాన్స్టిట్యూట్ ఓన్లీ అబౌట్ సెవెన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అని థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈజ్ టొనాలిటీ ఆఫ్ వాయిస్ బాడీ లాంగ్వేజ్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పని అంటారు మీ సార్ రవీంద్రారెడ్డి నన్ను కాస్త ఒక్క నిమిషం చూడండి మామూలుగా నేను చూడండి అని అడగను ఇష్టంంటే చూస్తారు చూడబోదు పక్కకు చూస్తారు నాకేంటి మొన్న అటువైపు పోతూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర రెడ్డి గారు కనబడ్డారు వారి రెడ్డి గారి ఇంట్లో చిన్న కుక్కుంది మీకేమైనా అర్థమైందా బాడీ లాంగ్వేజెస్ ఫిఫ్టీ ఫైవ్ మామూలుగా చిన్న అంటే చిన్న ఇది యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ వాట్ ఐ వాంట్ టు కదా మీ పేరేమిటన్నారు నవకాంత్ రెడ్డి గారు మొన్న వాళ్ల బర్త్డే పార్టీకి పదివేలు ఖర్చు పెట్టారు నవకాంత్ లక్ష రూపాయలు పెట్టారు సార్ పదివేలకు మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తే నవకాంత్ లక్షకు ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలండి మీకు అర్థమైందా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తెలిసిందా టొనాలిటీ టొనాలిటీ అంటే ఏమిటి టోన్ తేలిగ్గా అర్థం చెప్పుకోవాలండి కొందరికి గొంతు కాస్త స్వీట్ గా ఉంటుంది స్వీట్ గా ఉంటామంటే స్వీట్లు ఎక్కువ తింటారనా వాళ్ళ అమ్మ చిన్నప్పుడు తేనె పోసిందనా ఏమో తెలియదు కాస్త గొంతు బాగుంటుంది బాగుంటావంటి గొంగురు గొంతుకున్నా క్లారిటీ ఉండొచ్చు గొంతులో క్లారిటీ వేరు స్పష్టత వేరు ఉచ్చారణ వేరు గొంతులో అది ఏమిటి వినాలనిపించే గుణం అని అనుకోవచ్చు కొందరు ఎలా మాట్లాడతారంటే ఈ దేశం విడిపోతుంది ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను మీరు వెంటనే తల్లి రాసివ్వు చదువుకుంటాం ఈ గొంతు భరించలేమని అంటారు దాని అర్థమైందా అంటే టొనాలిటీ ఆఫ్ వాయిస్ ఒక్కసారి మీ మాటల్ని మీ గొంతులో విని మీ చెవులతో విని ఎలా ఉన్నాయో గమనించడానికి ప్రయత్నం చేస్తే గొంతులో ఎలాంటి మార్పులు రావాలో ధ్వనిలో ఎలాంటి నియంత్రణ ఉండాలో స్పష్టతను ఎలా తీసుకురావాలో స్పష్టత అంటే అరవటం కాదని అర్థవంతంగా మాట్లాడటమని ఇవి కాస్త నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అబ్జర్వ్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళక్క ఆ చిన్నాడికి చిటికన వేలు అందించి వాడు పట్టుకుంటాడో లేదో టెస్ట్ చేస్తోంది సీరియస్గా చూస్తోంది వాడు కూడా చాలా ఇదిగా ఓ తెలిసినమ్మాయి తెలిసిన మొహంలో ఉంది అని చెప్పని ఆ వేలు పట్టుకుంటున్నాడు నీకేమైనా అర్థమైందా దే బోత్ ఆఫ్ దెమ్ మే నాట్ బీ నోయింగ్ ఎనీ సింగిల్ లాంగ్వేజ్ బట్ దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ so what is important is the feeling and its expression not necessarily the words that you use meko boma choopisthunna ne kangar padakandi ipudaithe cell phone lavi vachay gaani o 20 25 samasralakritam cinema lo oka ammaye edo naane meeda kopam vachi illodile petti veli potunnaapudu oka utharam gaasi naane dindi kinda petti velipoindi kodini vanni lechi edo gayatri gayatri gayatrel pilichod ammayi palikeyadu lediga intlo యు టు అంతా వేదిక చూస్తే ఆ దిండు కింద లెటర్ కనబడేది లెటర్ తీసి చవుతూ ఉంటాడు డైరెక్ట్ ఏం చేసేవాడంటే ఆ మాయ్ ఫేస్ ఆ లెటర్లో కనబడేటట్టు ఆ మాయ ఉత్తరాన్నంతా చదివినట్టు ఆ వాయిస్ మనకు వినిపించేవాడు ఏమైనా గుర్తొచ్చాయా పాత సినిమాలు కదా అప్పుడు మనం కూడా కొంచెం కళ్ళకు తడి తెచ్చుకునేవాళ్ళం అది వేరే సంగతి కమ్యూనికేషన్ ఏమిటంటే టచ్ ది హార్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు టచ్ ది హార్ట్ యుర్ ఏ సక్సెస్ If you are not able to touch the heart, you are a failure. By the way, my father said that many days ago, when I was able to touch the heart, I was able to touch the heart, and I was able to touch the heart. That is communication. That is communication. Communication to be effective must touch the heart. Please write a letter to yourself about your communication. సాధారణంగా వేరే వాళ్ళకు ఉత్తరాలు రాస్తారు గాని మీకు మీరే ఉత్తరం రాసుకుంటారా రాసుకోం కదా రాయండి అని కోరుతున్నాను ఎందుకని కోరుతున్నాను రాయమని చెప్పి మీకు మీరే ఇంటికి వెళ్లాక ఉత్తరం రాసుకోండి ఇదిగో నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళ సెవెన్ బై అని చెప్పని అనౌన్స్ చేశాను ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎయిట్ బై ఎలా ఏం ప్రయత్నం చేస్తాను ఏం సాధ్యమయ్యేటట్టు చేస్తాను అనేటువంటిది మీకు మీరే ప్రశ్నించుకుని ప్రయత్నం చేయండి సరే ఇవన్నీ కొన్ని స్కిప్ చేస్తాను ఏమనుకో మాకండి వేఆర్ అవర్ థాట్స్ వే ఆర్ అవర్ యాటిట్యూడ్స్ హాయ్ మరి ముందుకు వంగి కూర్చుంటే అడుతోంది అయిన దాకు కొంచెం డిజైన్ ప్రాబ్లం డిజైన్ ప్రాబ్లం వ్యూఆర్ అవర్ యాటిట్యూడ్స్ మన మన వైఖరి ఈ వైఖరి ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంది ఆ వైఖరి వల్ల ఏమవుతుంది మన ప్రవర్తన ప్రవర్తన ఎదుటి వాళ్లకు తెలుస్తుంది వైఖరి ఎదుటి వాళ్లకు తెలుస్తుందా తెలియదు మనిషి ముఖం చూసి కొంత గ్రహించగలం మనిషిలోని ఆలోచనలను వాళ్లు తలపెట్టి ప్రకటిస్తే తప్ప మనం గ్రహించగలమా గ్రహించలేము అందుకని మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎదుటవాళ్లు మన ఆలోచనల్ని గ్రహిస్తారు కాబట్టి వి ఆర్ అవర్ థాట్స్ థాట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వర్డ్స్ Thoughtless words are dangerous unexpressed thoughts are useless words inspire you to act thoughts form the basis for action thoughtless actions are much more dangerous actionless thoughts are useless repeated actions become habits habits constitute your character that means i am talking about a thinking head a feeling heart and a performing set of hands the hands that serve are holier than the lips that pray ani మదర్ తెరసా వచ్చారు కేవలం ప్రార్థన చేస్తూ ఊరుకునే పెదవుల పని చేసే లేక సేవ చేసే చేతులు మిన్న యాక్షన్స్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ థాట్స్ బై దిమ్స్ డూ నాట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ కనీసం థాట్స్ కదా అంటే అది వేరే సరే లెట్స్ నవ్ ఫోకస్ ఆన్ సర్టిన్ స్పెసిఫిక్ సెవెన్ సీస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారండి ब्रीफ ऐ हेडिंग चौबना सारी फर् मै बैग मेने मोदी कंप्ली कनज कैेशन कांक्रीट क्लारट कर्टी करेक्टर एनाटा प्रिंसपल एनिटर जलपात चूपस्टे नीर प्रवहिस्ट तमर्थ को किंद मन डनमो एर्पे एलक्ट्रीट अन प्रोड्यूस मन मन शक्ति वाल अभी निर्वीर्यटन ले नीर मल्ली तागटा व्यवसायो मा उपयोग नीप कुंक नीति मल्ला पैदाका पैपे स्टाक्स द्वारा एन सारे अलग किंदक जारी जलपात मारी विद्युत उत्पत्ति चेसी तुम्हें नीरसपड़कों मन शक्ति सामर्थ अमर्थ्यी ేషన్ కూడా అలాంటి సామర్థ్యమే ట్వంటీ త్రీ పాయింట్స్ ఉన్నాయి మేక్ ష్యూర్ దట్ బాడీ లాంగ్వేజ్ యువర్ వర్డ్స్ అండ్ టొనాలిటీ ఆర్ కాంగ్రూ ఎండ్ చిన్న గుర్రం పిల్ల చిన్న కుక్క పిల్ల ఆయన పుట్టినరోజు అక్ష పెట్టాడు కన్ఫ్యూజన్ ఇన్ నాట్ క్లియర్ హియర్ will never ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయి చిత్రం చూపు లేనప్పుడు కూడా ఏడుపుకి ఆనందానికి కన్నీళ్లే వస్తాయి మౌనంగానే ఎదగమది మొక్కని కూర్చోతుంది పాట ఏమైనా గుర్తొచ్చిందా ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఆర్కెస్ట్రాలో పాడిన వాళ్లందరూ వాయిద్యాలు వాయించిన వాళ్ళందరూ కూడా చూపు లోపం ఉన్నవాళ్లే ఒక సీన్లో అతనికి కళ్లకు నీళ్లు వస్తాయి తల మా ముందు మా సంకల్పం ముందు అని అంటాడు అప్పుడు మనకు కన్నీళ్లు వస్తాయి అంటే చూపు లేని వాడికి కన్నీళ్లు వస్తాయి చూపున వాడికి కన్నీళ్లు వస్తాయి కన్నీళ్లకు ఆధారం చూపులో కాదు స్పందనలో స్పందిస్తున్న హృదయం వల్ల నీకు కళ్లకు నీళ్లు వస్తున్నాయి కంటిగా నూరొస్తే తుడుచుకుంటాం అంతే దుంగు పడితే తుడుచుకున్నట్టు అది కాదు స్పందర కాదు నీళ్లు ఓకే సో ఇంప్రూవ్ యర్ వాయిస్ కల్చర్ సీరికల్చరు పెస్టికల్చరు అగ్రికల్చరు పిస్ట్రీ కల్చర్ ఇవన్నీ విన్నాయి వాయిస్ కల్చర్ ఏమిటి సార్ నడకండి ఎలా ఉంటుంది వాయిస్ కల్చరు ఇప్పుడిప్పుడే ఇట్లాంటి పదాలు వింటున్నాం సార్ కల్టివేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం చేయండి మంచి నటక్ చక్రవర్తులున్నారే ఏ పాలో ఎలా ఇమిడిపోయి ఎంత అర్థవంతంగా ఎంత భావయుక్తంగా వాళ్లు ఆ గొంతులో ఆ స్వరంలో పలికిస్తారో అద్భుతంగా ఉంటుంది వి పాజిటివ్ ప్రిసైజ్ అండ్ క్లియర్ గుడ్ లిజనింగ్ సప్లైస్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెల్ టైమ్డ్ పాజెస్ గివ్ టైమ్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఎవాల్యువేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ థాట్ సమ్మర్ రైజింగ్ ఎసెన్షియల్ స్కిల్ విచ్ టేక్ స్టాక్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ కవర్డ్ ఎంపతయి విత్ the రిసీవర్ ఆఫ్ ది మెసేజ్ ఎంపతి అంటే ఏమిటి సింపతి అంటే ఏమిటి జాలి ఎపతి అంటే ఏమిటి ఒక విముఖత అసహ్యాన్ని ఎపతి అంటాం వీరు చెప్పిన జాలిని సింపతి అంటాం సానుభూతి అంటాం ఎంపతి అంటే సహానుభూతి పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ యువర్ షూస్ ఫీలింగ్ యాజ్ దో యు ఆర్ ఫీలింగ్ మీరు అర్థమవుతుందా ఉదాహరణకు మా నాన్నగారికి జ్వరంగా ఉంది సార్ నాకు లీవ్ కావాలి అయ్యో అలానా పెద్దాళ్ళు కదయ్యా ఏదో ఇన్కన్వీనియన్స్ వస్తుంది అని చెప్పడం ఎంపతి అనుకుంటే మా ఇంట్లో ఉన్నాళ్ళు ముసలి వాళ్ళు రోగాలు రావే ఇంటి ఏమంటారు ఎపతి అంటారు సింపథి అనరు ఐఎమ్ లీస్ట్ కన్సర్న్ అబౌట్ యూ ఏం కావాలి ఎక్కువ చెప్పదు జోగము రాక నాకేం తెలుసు లీవ్ అప్లై చేసి శాంక్షన్ చేస్తా అసలు ఎన్ని రోజులు తీసుకున్నావు లీవ్ కిందటి నెలలో నువ్వు ఈ అంటారు నీకు అర్థమైతే చాలు కమ్యూనికేషన్ మస్ట్ ఎపీల్ టు బోత్ మైండ్ అండ్ హార్ట్ it was appeal to heart gurinchi cheppesa kada indaka touch your heart anipaya kada touch the heart anipaya kada right keep the communication simple don't make it unnecessarily complicated ondare ela complicate chestaru telusa tumaro is a great day you are having a two day training program to transform your life itself. ఎందుకు అంతే ఎక్స్ప్రెషన్ దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేయిల్ ఇట్ విల్ మేక్ యూ ఆక్ట్ ఇట్ విల్ మేక్ యూ ట్రాన్స్ఫార్మ్ విల్ చేంజ్ పర్వాలేదు కొంచెం డోసు అండర్స్టాండబుల్ గా ఉంది అర్థం చేసుకోండి టెలి టెలి నేల్ సుత్తితో ఒక్క దెబ్బ కొడితే దిగుతుంది దాని చుట్టూ ఎన్ని మనం తిప్పినా దిగదు దెబ్బ ఎక్కడ పడాలి ఇలా తిప్పి ఇది హెడ్ ఇది టేల్ ఇక్కడ కొడితే లోపల దిగదు కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఆన్ పేపర్ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ రివర్సబుల్ మోర్ ఎ పీపుల్ ప్రోసెస్ దాన్ ఎ లాంగ్వేజ్ ప్రోసెస్ కెన్ ఆల్వేస్ బి ఇంప్రూవ్డ్ ఆప్టైన్ ఫీడ్ బీ విల్లింగ్ టు గివ్ ఫీడ్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ కమ్యూనికేషన్ అండ్ క్యారెక్టర్ కమ్యూనికేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఈ ముఖంలో ఎన్ఎఫ్ఐ కండరాలు ఉన్నాయట ఆ ఎన్ఎఫ్ఐ కండరాలతో ఒక ఏడు వేల ఎక్స్ప్రెషన్స్ సాధ్యం అట ప్రాక్టీస్ చేయకండి ఏడు వేలు వన్ టూ త్రీ ఫోర్ అండ్ పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతాం మనం కాబట్టి ఇంత పొటెన్షియల్ ఉంది ఇంత అవకాశం ఉంది మాత్రం గుర్తుంచుకోండి ఉన్నటువంటి ఎన్ఎఫ్ఐ కండరాలతో చిన్న పెద్ద ఏడు ఎక్స్ప్రెషన్స్ అందుకే బాగా నటించేటువంటి కొందరు పేర్లు ఎవరైనా చెప్తారా ఎంత ఉంది బ్రహ్మానందం కమల్ హాసన్ సావిత్రి గాడ్ బౌందర్య కూడా ప్రకాష్ రాజ్ ఎస్వి రంగారావు రాధిక అసలు కాదనను గానీ మీ ఫేవరెట్ యాక్టర్స్ తని కాదు నా ప్రశ్న నా ప్రశ్న ఏమిటంటే ఎవరు బాగా అని అదా ఆన్సర్ మైట్ బి రైట్ బట్ ఫర్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ డోంట్ వరీ వి డిటర్మైన్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికమ్ ఆఫ్ యువర్ ఓన్ స్టైల్స్ అబ్జర్వ్ అదర్స్ కేర్ఫుల్లీ అండ్ లాంచ్ ఎ కమిటెడ్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ understand that not everybody is like you ok amma nana ok intlo putina pillalu ok rakanga undaru ok telivi tetalu undao ok commitment undadu ok character undadu and therefore don't think that everybody else is like you try different ways of communicating with different personality types be aware of the values attitudes pressures and prejudices of others they may not be the same as yours commit yourself to improve your communication 7 by 10 to 9 by 10 really you want to begin now is the time to start ipudu adile sir next monday start chestam ante adi adi endukante manaku oka chaala lazy manam chaala mandi meeru gurinchi kaadu na gurinchi cheptunnan procrastination antam vaayda vesey manasattvam anukuntundi mukhyanga manchi vi tappakunda vaayda vestham cheddaithe ventane start chestam ee tendency nunchi bayata padandi దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కట్టి పెట్టాయ్ ఆ మహానుభావుడు గురుజాడ నూట యాభై ఏళ్లు క్రితం పుట్టాడు సరే ఆయన ఎప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు నాకు తెలియదు గాని ఎంత చక్కని క్లారిటీ ఉందో ఆ కమ్యూనికేషన్ లో దేశమును ప్రేమించుమన్నా చాలదా ఒక్క వాక్యం మంచి అన్నది పెంచుమన్నా otti matalu katti pettoy gatti mel talapettavoy even when read independently each one of those words are like vedavaku taken together also it makes lot of sense that is clarity that is power in communication and that is inspiration good luck how was the lecture nadagochha నువ్వు ఎక్కువ వినలేదు కదమ్మా నువ్వెట చెప్తావు కొంచెం బాగుంది కొంచెం విన్నావు కాబట్టి మొత్తం మీరు కొంచెం బాగుందంటే వేరే అర్థం వచ్చింది కొంచెం మీరు కొంచెం బాగుందంటే విన్న కొంచెం బాగుందని అర్థం అవునా కదా చాలా క్లారిటీ ఉంది సో అవార్జీలెక్చర్ ఏమన్నా బాగుపడే ప్రమాదం ఉందా అంటే వన్ నేను కాదు మీరు నా సంగతి సరే ఈ వయసులో నేనేం బాగుపడతాను ఇప్పుడు నీచే ఇంత శ్రమ పడింది వాట్ డు యు వాంట్ టు రిమెంబర్ అండ్ వాట్ డు యు వాంట్ టు ఇంప్లిమెంట్ ఏం గుర్తుంచుకుందాం అనుకుంటున్నారు ఏం అమలు పరుద్దాం అనుకుంటున్నారు దీనివల్ల ఏం లాభం కలుగుతుందో తెలిస్తే అది అమలు పరుద్దాం చెప్పని అనిపిస్తుంది అందుకే రైట్ ఏ లెటర్ టు యువర్ సెల్ఫ్ అని అన్నా ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పాను నేను వేరే వాళ్ళకు ఉత్తరం రాయమని చెప్పా మీకు మీరే ఉత్తరం రాసుకోండి పోస్ట్ చేయొద్దు పోస్ట్ వేస్ట్ మళ్లీ మన ఉత్తరం పోస్ట్ చేస్తారు సో నవ్ గివ్ సమ్ వర్క్ టు యువర్ సెల్ఫ్ ఏం రాసుకోండి కాస్త డబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్సైట్ కు వెళ్లి పూల బాట అని కనుక సెర్చ్ చేస్తే Okay, five publications in Telugu and two publications in English, you will get absolutely freely on various topics relating to personality development and soft skills. Free, free, free. What <laughs> you must use. There is no more information. There is no more information. There is no more information. There is no more information. There is no more information. Archive.org. There is no more information. నెక్స్ట్ అదేదో స్టాటిస్టిక్స్ లక్ష మందో వాళ్ళు వీళ్ళు విన్నారు చూశారు డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పను అందులో ఎంతమంది మారో నాకు తెలియదు కాని నా ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నా ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని अड्डे टेक्नकल प्राबमुन रूड रोज पड़े सम वैरस प्राबंम एक्से आर्कव ऑर्गे नोट वेबसैटर तो अच्छे प्रोफेसर विश्वनाथम सबको हड्रेड पैचिल दूस बान वो अनेक टापिक दुकान विनवि लक्स मूर्ना नोज ट्रैच फार्मेट मंथ वितनी डेट फार्मेटे दटीरो मत हेटी पद लचर्स వేర్వేరు టాపిక్స్ మీద వేరువేరు యూనివర్స్లలో ఏమో లేక లీడ్ ఇండియా అని గనక సెర్చ్ చేస్తే లీడ్ ఇండియా ఆధ్వర్యంలోనే నేను లెక్చర్స్ ఇచ్చానో అవన్నీ కూడా ఓ చోట లిస్ట్ అవుతాయి ఓపుకుంటే వినొచ్చు కొంత కామనాలిటీ ఉంటుంది ఎందుకంటే టాపిక్స్ సేమ్ కాబట్టి ఇప్పుడు నేను ఇవాళ చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా స్టాండర్డ్ ప్రజెంటేషన్ కు ఒక ఐదారు స్లైడ్స్ కొత్తగా మార్చి చూపిస్తున్నటువంటిది స్క్రిప్ డామ్ అనే వెబ్సైట్లోకి వెళ్లి విశ్వం డాట్ అని గనక మీరు సెర్చ్ చేస్తే ఒక రెండు వందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ నావి కనబడతాయి యూ జస్ట్ గో త్రూ దెమ్ ఔట్ ఆఫ్ సమ్ ఐడిల్ క్యూరియాసిటీ దట్ ఈజ్ మై ఇమెయిల్ ఐడి దట్ ఈస్ మై టెలిఫోన్ నంబర్ okay got it feel free remove my name and put your name and use my powerpoint presentations in any manner you like god bless you i have no objection copyright ante right to copy కాపీ కొట్టద్దని కాదు రైట్ టు ఇఫ్ యూ వాంట్ దిస్ పర్టికులర్ ప్రెజంటేషన్ విచ్ ఐ హుడే యూ క్యాన్ రైట్ వన్ సింగిల్ లైన్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు మరొక్కసారి జలపాతాన్ని గుర్తు చేస్తూ వేగం ఆవేశం ఉద్వేగం స్వచ్ఛత ప్రవాహ లక్షణం ప్రకృతిలో భాగమై ప్రకృతికి సహకరిద్దామనేటువంటి చైతన్య స్పూర్తి ఇవన్నీ మన మనస్సులో ఉంటే మనం బాగుపడతాం సమాజం బాగుపడుతుంది సంస్థ బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది థ్యాంక్స్ ఇప్పుడు టీ బ్రేక్ అది వచ్చాకే కాబట్టి నా గురించి కాదమ్మా అందుకే ఆ ఇంట్రొడక్షన్ మరి సుందర్ గారి గురించి నాలుగు మాటలను చెప్పి స్టార్ట్ చేసేస్తే ఓ పనిచేయడం సార్ మాకు బా బాబా లెక్క ఇంటర్ టూసి సార్ దట్స్ గుడ్